స్తోదం ప్రభప్ప శుద గొప్ప దేవ ఏసిమోన్నత రాజా ప్రభులకు ప్రభుడవ ప్రభ రాజులకు రాజు ప్రభా మీకే వందనాలు ఏస ప్రభ హైలుయా మహిమోన్నత మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా ఆకాశాన్ని భూమిని సృహించిన మా గొప్ప దేవుడవ ప్రభా మీకు వందనాలు ప్రభా మీ బంగారు పాదలకు లెక్కలేనని వందనాలు ఏసు ప్రభా ఏసోత్రాహ్ను స్థుతి పాత్రుడా మీకు వందనాలు ప్రభా అబ్రహా ఇసా కొబ్ల గొప్ప దేవ మా పితరుల దేవ యేసు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇజ్రాయేల్ సైన్యానికి అధిపతి యహోవా మీకే వందనాలు ప్రభా మీకే వందనాలు ప్రభా మీ నామంకి యుగ యుగములకు మహిమ కలుగుని గాక సర్వాధికారి సర్వశక్తి సర్వశక్తి అధికారం కలిగిన గొప్ప దేవుడా మీకు వందనాలు మీకే వందనాలు దేవా మేము మీ కొరకే ప్రభా మా జీవితాలను సమర్పించుకున్నాం ప్రభా ఎన్ని బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శోధనల శ్రమలు వచ్చినప్పటికీ ప్రభావ వాటిని జయిస్తూ ప్రభా వేస్తూ నామంలో ముందుకు నడిపింపబడాలా దేన్ని కూడా చూసి ప్రభావం వెనుకడుగు వేయడానికి వీలేదు మీకోసం సమర్పించుకున్న ఈ జీవితం ప్రభావం చూస్తూ ముందడుగు వేస్తూ నడవాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా మా కొండ కోట ఆశ్చర్యదుర్గం మీరేష్ ప్రభ మా తోడు నీడ మీరేష్ ప్రభ మా తల్లి మా తండ్రి మీరేష్ ప్రభ లేవా మీ సత్యాన్ని ప్రకటించడానికే ప్రభావి తీర్మానం చేసుకునే జీవితం వెనుకడుగు వేయకుండా ప్రభా మీ యొక్క పరిశుధ ఆత్మశక్తి బలం చేత అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ప్రభా మేము వెలుగులో నడిపింపబడుతున్న ప్రకారం అనేకులని ప్రభా యొక్క వెలుగులోకి నడిపించాలా వాళ్ళ జీవితాలను ప్రభా మీకు సమర్పించుకునే లాగునా చేయాలా ప్రభా లేవా అలాంటి అభిషేకమ్మకు దయచేయండి ప్రభా ఆత్మాభిషేకం అగ్ని అభిషేకమ్మకు దయచేయండి ప్రభా హైలియ గొప్ప రాజు తండ్రి గొప్ప తండ్రి విసు ప్రభా మీకు సమర్పితం లేని జీవితం ప్రభా ఈ లోకంలో ఎంత ఆడంబరంగా జీవించినా వ్యర్థమే ప్రభా కాబట్టి సుప్రభ సంపూర్ణంగా మమ్మల్ని మీకు సమర్పించుకోవాలా ప్రతి విషయంలో ప్రభా మీ నామం మహిమార్దమై మేము నిలబడాల ప్రభా మీరే గొప్ప విజయాన్ని దయచేయండి ఈ యుద్ధ రంగంలో మీరే మాకు జయాన్ని దయచేయండి ప్రభా గొప్ప తండ్రి వేస్ ప్రభా మీకే వందనాల ప్రభా ఎంతో మందికి లేని ధన్యత తరణం మీ వాక్యాన్ని ధ్యానించి ప్రభా దాని ప్రకారంగా అవలంబించి నడుస్తూ ప్రభా ఈ లోకంలో వెలుగుగా జీవించడం ప్రభా కానీ మీరు మాకిచ్చిన ప్రభా ఈ ధన్యతను ప్రభా మీరు అక్కడ అనంతరం తుది శ్వాస వరకు ప్రభా మీ నామం ని మైము పరుస్తూ ఆరాధిస్తూ ప్రభా ఘనపరస్ తీసు ప్రభా ముందుకు నడిపింపబడాల అలాంటి కృప బాగ్ భాగ్యం మీరు మాకు దయచేయింట్లోభా మీ నామంకి యుగ యుగములకు మహిమ కలుగునిగాక ఏసుక్రీస్తు నాం ప్రచిన్ వాగ్దానమూలని చీ నెరవేర్చు వాడు వేయా వాగ్దానమూలని చీ నెరవేర్చు వాడునివే నమ్మా కమనా దేవా నన్ను కాపాడువాడు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడదలు యాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్నపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్న అన్ని వేలల ఎందునా నిన్ను పూజించి కీర్తించును అన్ని వేల ఎందునా నిన్ను పూజించి కీర్తి tonu prabhuwa ninnune koni aade dan endaru ninu choochiro vaari ki velugu kalgen endaru ninu choochiro vaari ki velugu kalgen ప్రభువాని వెలుగొంది తిన్న నా జీవంపు జ్యోతి వినివే ప్రభువాని వెలుగొంది తిన్న నా జీవంపు జ్యోతివినివే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్నీ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్న హల్లేపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్న కష్టములన్నిటినీ ప్రియముగా భరించును కష్టములన్నిటినీ ప్రియముగా బలి నీ కొరకే జీవింతును నా జీవంపుదాతవు నీవే ఆ నీ కొరకే జీవింతును నా జీవంపుదాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ Hallelujah paade da Prabhu ninnu koniyaade dann anni velalaye yanduna ninnu poojinchi keerthinthunu prabhuva ninnu ne koniyaade dann ninnu ne koniyaade dann Hallelujah thank you anna praise the lord దేవుల వాక్యాన్ని అందిస్తాం పరిశుభ్రవాగతి మీకు అందరం ఇస్త్రాలకు ప్రభావం ఈ విధంగా చింతకోవాలి కాచి కాపాడినైనా సురక్షితంగా ప్రతి సమయంలో మీ యొక్క సహనాలను అనుగ్రహించడం మీకు పొందడం ప్రతి ఆటంకాలను కొట్టివేస్తుంటే మీకు పొందడం ప్రోభ తర కరమకుండా దుష్టుడు పారిపోవాలనే వాక్యం చదివిస్తుంది వాటిని బట్టి మేము అనేక బల్యాన్ని వాక్యాన్ని గెలుస్తాన్ని చూడలేని చక్కగా అర్థం చేసుకుని చక్కగా మేము చీకటి పోరాటం చదువులే స్థలం ఈ లోకం చీకటి అందుకే మీరు ఈ లోకానికి వెలుగుదారు మమ్మల్ని మీరు వెలుగుగా మార్చుకున్నట్టే కాబట్టి చీకటి వెలుగు చూడాలంటే పారిపోతుంది కాబట్టినైనా అటువంటి వెలుగురు మీరు మా హృదయం దారి పేర్కొంద ఏ సీక్రీస్తున్న దహించి అగ్ని అని భాగ్యం చదివిస్తుంది కాబట్టి ఆ నామాన్ని వాడినప్పుడు అగ్ని గారి దర్పించే అనేక పర్యాలు జ్ఞాపకం చేసినందుకు పేర్కొందైనా చాలా మంది తర్వాత నామాన్ని వాడడానికి వెనుకం చేస్తాడు కాదు త్వరగా సమస్తం ఏ సీకరిస్తున్నామన్నా ముద్రించడం కూడా ఏ సీకరిస్తున్నామో పెట్టారు కాబట్టినైనా ఆ నామానికి మరి వార్థంగా జీవించేలాగా నడిపించండి మీ కొరకు సాక్షులు పెట్టుకుని వాక్యంలో పరుచుకుంటాం వాక్యంలో మిమ్మల్ని చూస్తుంటే ముఖాముఖిగా తేటగా చూస్తాం అంతవరకు వాక్యంగా చూడగలం వేరే రూపకమే లేదు ప్రభావ వేరే మార్గమే లేదు ప్రభావం గ్రహించటం మీ యొక్క సహాయంగా పరిగణించడం ఏమైనా ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి రూపావరాలు అన్న అంశం గురించి లేక ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్న అంశం గురించి మనము బహుధీరంగా తెలిస్తున్నాం చాలా డీటెయిల్ గా వెళ్ళినాం ఇవి కొన్ని సంవత్సరాలు లేదనుకుంటు బహుశా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగో వీటన్నిటి నేను ఒకసారి చూపించిన కానీ ఆ రోజున మనకి రికార్డింగ్ వసతులు లేకుండే రాబట్టి ఆ రికార్డింగ్స్ లేవు మనకి అది రీతి నేను రాసుకున్న హ్యాండ్ నోట్స్ కూడా లేదు వచ్చి ఎందుకంటే లాస్ట్ థర్టీ ఇయర్స్ నేను ప్రతి వాక్యం రాసుకునేవాడిని కూడా పుస్తకాలల్లో ఎన్ని పుస్తకాలు ఎన్ని పుస్తకాలు గుర్తుకెళ్ళేది నాకైతే ఒక షెల్ఫ్ నిండి నిండిపోయే పుస్తకాలు అందులో రాసుకునేవాడిని అన్ని నోట్స్ నోట్స్ ఈ బైబుల్ నోట్స్ అవన్నీ రాసుకుని పోయి స్టేజ్ మీద ఎక్కినాక వాటిని చూసుకుంటే నేను సిస్టమేటిక్ గా నేను ఏదైనా సిస్టమేటిక్గా పాటిస్తాను బ్లైండ్ గా జోడు కానీ పరిస్థితి చెప్పండి దాన్ని పరిచయం అది కూడా కానీ క్రమబద్ధం ప్రతిదీ క్రమం వాక్యం కాబట్టి మన క్రమబద్దంగానే జీవించాల ప్రిపేర్ కావాలని నోట్స్ రాసుకోవాలా చెప్పాలా ఇప్పటికి కూడా నేను నోట్స్ రాసుకోండి ఒక దగ్గర టెన్ లెవెన్ పేజెస్ ఉన్నాయి అందులో పాయింట్స్ అన్ని ఉంటాయి ఆ తర్వాత నాకు బయలుపరచబడినప్పుడల్లా అక్కడ యాడ్ చేసుకుంటావట ఎందుకంటే ఒకేసారి బయలుపరచలే దేవుడు బైబిల్ కూడా తొమ్మిది వందల సంవత్సరాలు పట్టింది కదా అదే రీతిగా ప్రకటన కూడా ప్రతి అధ్యాయం ఒకదాని మెంబర్ ఒకటి ఇమీడియట్లీ బయలుపరచబడలే గ్యాప్ ఉంది చాలా గ్యాప్ ఉంటాయి కాబట్టి దేవుడు ఏం సమయంలో బయలుపరచాలో ఆ సమయంలో బయలుపరుస్తాను అంటాడు ఎందుకంటే మనం కూడా దాన్ని అవగాహన చేసుకోవడం కోరుకు పాత నిబంధన కాలంలో ఎంతమందికి అర్థమైందో మనకు తెలియదు ఉదాహరణకి యశాగ్రంథాలు చూస్తారు తొమ్మిదో అధ్యాయంలో ఏసుప్రవితో పుట్టుక యశ ఆ దర్శనం చూస్తే ఆయన యేసుప్రవణ్ని తెలుస్తాయి ఎవరి ఈ బాలుడు ఆయన తెలియదు అంటే వాళ్ళ లిమిటేషన్ అది వాళ్ళకి చూపించింది కానీ అందులోని పరమార్థం సత్యం గ్రహించలేదు ఎందుకంటే వాళ్ళ కాలం నెరవేరవు కాబట్టి కానీ వారికి ఆ బహుమానం అది ప్రవచన పరము కొన్ని వందల సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో అని చూడగలుగుతున్నారు చర్చ రీతిగా ఇది నీకు నాకు కూడా దేవుస్తా ఎందుకంటే ఆయనను ప్రేమించిన వారికి అందరికీ ఆ బహుమాతలను ఉచితంగా పంచి పెడతా అని వాఖ్యం కాబట్టి మొదటి ప్రముతుల రాష్ట్ర పత్రిక పనుల మనం అనేక పర్యాలు ఇవి ఉండగా కృపావరలు దేవుడు తనిష్టా అనుసారంగా పరిశురాత్మడు తనిష్టానుసారంగా మనకి పంచి పెడుతున్నాడు అందుకు మనం పోలీస్ ట్రీట్ మీద సంపూర్ణంగా ఆధారపడాలి ఎక్కడ పోయిన ముఖ్యంగా ఈ రోజులలో మనుషుల భయం ఎంటాడుతుంటది కానీ ఆ భయం నుంచి విడుదల పోదాలంటే మీరు కేవలం వాక్యమే మార్గం ఇంకా వేరే రూపకం వెళ్ళేది ఈ తలంపులలో వాడు దూరతాడు ఎందుకంటే వానికి తెలుసు ఫస్ట్ మనుషులోకి దూరాలంటే వాడు నీ తలంపులను వాడుకుంటాడు నీ మైండ్ని వాడుకుంటాడు నీ మైండ్ ల నుంచే వాడు ఇంకా అనేక ఖాతాలకు వెళ్ళిపోతున్నట్టు నీ బాడీ లోపల ప్రతి అవయవంలో పై కూర్చొని వాడికి అవకాశం వస్తుంది అంటే వాటి ఇష్టమే ఇష్టం అన్నట్టు రాష్ట్రపత్రిక నేను చూపిస్తాను డీమన్స్ రకరకాల డీమన్స్ ఒక డీమన్ నీ శరంలోకి నీ నీ చర్మంలోనే కూర్చుంటాయి ఇంకొకటి వచ్చి నీ హృదయం లో ఇంకొకటి వచ్చి నీ వేరే ఆర్గన్స్లో కూర్చుంటాయి కొన్ని వచ్చి నీ మైండ్ల కూర్చుంటాయి కొన్ని వచ్చి ఎక్కడంటే అక్కడ వాటి ఇష్టమే ఇష్టం అన్నట్టు నీ శరీరంలో ని ప్రతి అవయవంలో దూరి వాడు నిన్ను చిన్న అభివృద్ధి నీకు ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకు పరిశుద్ధంగా పెట్టుకోవాలి శరీరం అని పౌలు జాతీయ చేస్తాడు ఎందుకంటే ఇది మొత్తము దేవుని ఆలయం నీ శరీరమే దేవుని ఆలయం అని చెప్పింది అందుకే నీ శరీరంలో దేవుని దేవుని నివసించాలా వీటికి అవకాశం ఇవ్వదు అందుకే నీ తలంపులన్నీ సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా ఆయన తలంపులకు అప్పుడు గానీ మనం దొరకలేము రోజులలో అందుకే కనిస్తూ క్రైస్తవ జీవితంలో అనేక మంది ఎందుకు నిష్ఫలమైపోయిన జీవితం జీవిస్తున్నారంటే వీటిని పాటించగల కాబట్టి గతంలో పోయిన వారం మనము రకరకాల కృపావరాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా జ్ఞాన వాక్యము బుద్ధి వాక్యము గురించి అదే రీతిగా వివేచన వరము అన్నది కూడా మనం ఆరంభించుకున్నాం దాన్ని మరికొంత ఈ విధంగా మనం జ్ఞానించే ప్రయత్నిస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ వివేచన వరం దేనికి సంబంధించింది వివేచన వరం కొన్ని కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్లో ఆ వివేచన బదులు గుర్తించడం అని ఉంది గుర్తించి వేరు పరుచుకోవడం ఇంగ్లీష్ లో ఆ ఆఫ్ స్పిరిట్స్ అంటే ఆత్మలని వివేచించే వరం ఆత్మలని గుర్తించే వరం అని ఉంది అదే రీతిగా ఇంకొక తర్జమాలో ఆ విశ విశిష్టత విశిష్టత అంటే ఆ వాటిని విడదీసి చూపించుకోవడం ప్రతి ఆత్మని విశిష్టించడం అంటే డిస్టింగువిషింగ్ అంటే ఇంగ్లీష్ అంటే అది ఇటు అటు రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు విడదీసుకోవడం అన్నట్టు వాటిని డిస్టింగువిషింగ్ అంటాం కాబట్టి వివేచించడము వివేచించడానికి ముందు ఆ లేక ముందు వివేచనిస్తాం దాని తర్వాత విశిష్టతగా వాటిని పరిగణిస్తూ ఉంటాం వాటిని సెపరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క కృప ముఖ్యంగా వివేచన అనే ఈ వివేచన ఆత్మలను వివేచించే ద్వారా బహు ప్రాముఖ్యమైంది మరి విశేషంగా ఈ రోజు ప్రతి ఆరామని వివేచించమని బాగుంది ఏదైతే ఉన్నట్టు చూపిస్తాం ఎడ్గా ప్రతి ఆరామని మనం వివేచించాలంటారు బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో అదొక బహుమానం దేవుడు మనకి ఎందుకు అంటారా చూడండి మనం ఉంటుంది క్రైస్తవ జీవితమే ఆ చీకని ఈ ఆత్మీయ ప్రపంచంలో జీవించ జీవితం మరి ముఖ్యంగా దాని గురించి మనసు మనం చూపిస్తాం క్రైస్తవ జీవన విధానం వెళ్ళక క్రిస్టియన్ విడు అంటుంది క్రైస్తవ జీవన వెళ్ళక క్రైస్తవ సేవ ఆత్మీయ ప్రపంచంలో జరిగే సేవ మనం అనుకుంటున్నాం అందరు చూస్తున్నారు మనల్ని అనుకుంటున్నాం కానీ మనము చూడని ఇంకొక ఆ ఏమంటాము ఆత్మీయ ప్రపంచం మనలోనే ఉంది మన మధ్యలో ఉండేది మనము ఆ ప్రపంచానికి సంబంధించిన శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నాం కానీ మనం ఆ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళ ప్రక్షింపబడ్డ వాళ్ళం అందరం దాన్ని స్పిరిచువల్ రెల్ రెండు ఇంగ్లీష్ లో స్పిరిచువల్ రైల్ లేక ఆత్మీయ ప్రపంచం ఇది ఆత్మీయ ప్రపంచం గురించి ముఖ్యంగా మనం ఎక్కడ చూడగలుగుతామంటే విభజ రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో పౌండ్ దాని గురించి మనకి విష జీగిస్తుంది ఆరవ అధ్యాయంలో విభజన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ ఛా చూడండి క్రైస్తవ జీవితం అనేది ఏ రీతి ఉందనగా ఏలానగా మనము పోరాడునది శరీరులతో కాదు ఈ లోకం కాదు మనది ఈ లోకము శరీరంతో కూడింది కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో అంటే లోకాన్ని పరిపాలించవల్ ఆకాశం మనల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము కాబట్టి మనం పోరాడుతుంది ఎవరిదండి అంటే ఇవన్నీ చీకటి శక్తులు కళ్ళకు కనిపించని శక్తులు నీ శారీరకమైన కళ్ళకు కనిపించని శక్తులు ఇవి నీ ఆత్మీయ కళ్ళకే కనిపించే శక్తులు కాబట్టి వాటిని నువ్వు చూడాలంటే నీకు ఆత్మీయ కళ్ళు కావాలా కాకుండా గాని నువ్వు ఆ లోకంలో ఉన్నావు ఉదాహరణ చూడండి మీకు తెలియకుండా ఆత్మీయ ప్రపంచంలో ఉంటే మీరు ఎట్లా నడుస్తారు ఉదాహరణకి ప్రకృతి సహజమైన ప్రపంచంలో గుడ్డోళ్ళు ఎట్లా నడుస్తారు కట్టే పట్టుకొని పుట్టుకుంటా తట్ట తటతా కాళ్ళు తగులుకుంటా ఆది గోడలు తగులుకుంటా చెట్టు వాళ్ళకి ఎదురు అర్థంగా వస్తే తగులుకుంటా దాని పగకే దాని పక్క అలా వెళ్ళిపోతారు కానీ చాలా స్లోకి వెళ్తారు ప్రస్తుత జీవితాల్లో కూడా అంతే ఆత్మీయ ప్రపంచంలో నడవడం తెలియనప్పుడు గుడ్డోలు లాగానే నువ్వు అటు అవి చూస్తే నవ్వుకుంటా ఉంటాయి చీకటి శక్తులు ఎందుకంటే ఆ వాటికి మంచిగా అనిపిస్తాయి కదా దేవదూతలు పురాతనమైన దేవుని భక్తులు ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు సునాయాసంగా నడుచుకుంటా పోతుంటారు చూస్తుంటారు కానీ మనం చూస్తే అరే రే పాపం ఈ ఆత్మీయ ప్రపంచాన్ని సిద్ధపడలేదు ఈ అబ్బాయి ఈ అమ్మాయి సిస్టర్ అందుకు నేను అడుగు రావట్లేదు అనుకుంటుంటారు వాళ్ళు చూసి వెళ్ళిపోతారు అంతేగాని వాళ్ళు నీకు ఎట్లా సహాయం చేస్తారు నువ్వు ఇంట్లో శారీరకంగానే ఉంటే దాన్ని అట్లా తయారు వాళ్ళలాగా కానీ ఏసు ప్రభుత్వ మరణ కుస్థాపన ద్వారా పునరుద్ధం ద్వారా మనకి ఆయొక్క మరం అనుగ్రహించబడింది నువ్వు ఆత్మీయ ప్రపంచంలో చూడగలవు పర్లోక రాజ్యాన్ని చూడగలవు దేవుడు తలను చూడగలవు ప్రపంచం ఎట్లా ఉంటుందో చూడగలవు అప్పుడు బహుమానం ఇచ్చేట చేసుకోవాలంటే చూడండి ఇది నాకు ఎట్లా వర్తిస్తే పేరు అంటే ఈ రోజు నువ్వు వాకింగ్ వింటున్న కాబట్టి నీకు వర్తిస్తావు మరి నువ్వేం చేయాలా దీన్ని అమలు పరుచుకోవాలా సాధన చేయాలా ప్రాక్టీస్ చేస్తే ఈ వరము నీ దగ్గర ఉండిపోతుంది లేకపోతే అది మాయమైపోతుంది అనేక పర్యాలు చెప్తుంట వరము ఉచితంగా ఇవ్వబడుతుంది బహుమానము సంపాదించుకోవడం కష్టపడి వరము ఉచితంగా అనుగ్రహించబడుతుంది మనకి ఏం కష్టపడకుండా ఉదాహరణకి బర్త్డే గిఫ్ట్స్ ఉచితంగా వస్తే నువ్వేం కష్టపడి కానీ నువ్వు కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అది నీకు బహుమానం ఇంకా నువ్వు సాధించుకున్నావు కాబట్టి అందుకే ఆయన చేతిలో ఆయన బహుమానం ఉంది మనకు రివార్డ్ ఈ రివార్డ్ ఈజ్ ఇన్ ఈజ్ హ్యాండ్స్ అని ఉంది ఇంగ్లీష్ వేదల్లో ఆయన తిరిగేసినప్పుడు ప్రతి వాణికి తన బహుమానాలను పంచిపెడుతుంటాడు కాబట్టి ఈ శ్రీ బహుమానుల మధ్య సంపాదించుకోవడం నేను సహజంగా బహుమానాల కొరకే ప్రవేశపడతా ఉంటాను ఈ లోకంలా ఈవెల కొరకు కాదు అవి ఫిగిస్తారు మనం జీవితం అండి నేను కష్టపడి సంపాదించుకోవాలి వీటన్నిటిని తప్పన ప్రయాసం కాబట్టి మనం ఉంటుంది చీకటి కాలం లేక చీకటి లేదా ఆత్మీయ ప్రపంచం ఈ ఆత్మీయ ప్రపంచంలో నువ్వు బ్రతగాల అంటే ఆత్మీయ ప్రపంచంలో నడవడం నేర్చుకోవాలా అందులో ఉండే ఆత్మలని వివేచించడం నేర్చుకోవాలా శరీరంలో ఉంటే అవి ఆత్మలు అది దేవుణ్ణి వచ్చిందా దయ్యం నుంచి వచ్చిందా అనేది నీకు ఎక్కడ తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కృప వార ముఖ్యంగా ఆత్మల వివేచన అనే వారు ఏ మనం అర్థం చేసుకోవాలంటే అదొక యోగ్యత లేక అదొక సాధన అనుకోవచ్చు ఇక అనుగ్రహించబడ్డ అదొక బహుమాతాన్ని నువ్వు ఏదిక వాడుకుంటావంటే నీ దగ్గరికి నిన్ను ఎదుర్కొండే ప్రతి ఆత్మని అర్థం చేసుకోడానికి ప్రయాస్పడమే ఈ యొక్క కృపావరానికి ఒక అర్థం నీవు ఎదుర్కొంటున్న ఆత్మలని లేక వ్యక్తులని మనుషులని వారిలో ఉన్న ఎటువంటి ఆత్మ అనేది నువ్వు గ్రహించడము దాన్ని విశిష్టతగా పరిగణించడం లేక పరం లేక స్వీకరించడం అది జరుగుతుంది ఈ వరం ఉన్న కాబట్టి రకరకాల ఆత్మలు ఉన్నాయి ఈ లోకంలో ఫస్ట్ పాయింట్ మీరు అది అర్థం తీసుకోవాలి చీకటి శక్తులన్నీ కొన్ని లక్షల టైప్స్ ఉంటాయి నేను ఎవరైనా అవకాశం ఉంటే చూపిస్తా వాటి గురించి ఇంకా ఇచ్చిన ఎస్ఎస్ రాష్ట్రపతి ఆరో పన్నెండవంలో రకరకాల ఆత్మలు ఉంటాయి అన్నిటి గురించి చూపిస్తూ ఓకేగా ఉంటే అయితే ఈ వరము మటుకు ప్రతి ఆత్మని ఎట్లా వివేచించాలా ఎన్నో ఆత్మలు ఉన్నాయి వాటిని వివేచించడం ఎట్లా ఎందుకంటే అవి మనల్ని ఎదుర్కొంటున్నాయి అవి మనల్ని ఎదుర్కోకపోతే మనం పట్టించుకోం వాటి గురించి క్రైస్తవ జీవితంలో బలహీనత ఏందంటే ఇంటి దగ్గర కూర్చొని ఆరాధన తీసుకుని వింటే చర్చికి వెళ్ళిపోయేవాళ్ళు చర్చి చుట్టికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళకి ఈ ఈ వివేచన వరం ఉండదు ఎందుకంటే వాడు ఆ ఆత్మీయ ప్రపంచంలో దేంతో పోరాడుతున్నాడో కూడా మనకు తెలియదు తెలియకుండా పోరాడుతుంటాడు అందుకే ఓడిపోతుంటాడు అదే తెలుసుకురాడితే ఈ శత్రు బలం మీకు తెలుసుది కాబట్టి వాళ్ళు మీకు విజయం పొందుతా ఉంటాయి ఈ విడన బలము బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితం ముఖ్యంగా ఇది ఎందుకు క్రైస్తవ సంఘానికి అనుగ్రహించబడింది అంటే ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకుంటు నువ్వు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదగాలి కదా ఆత్మలతో కొరడాలి కదా నువ్వు ఇందాక చెప్పినట్టు ఎపిస్ రాష్ట్ర పత్రిక ఆరోగ్యం నువ్వు అంధకార సంబంధులతో చీకటి శక్తులతోని ఆకాశ సమూహంతో పోరాడుతున్నావు నువ్వు కొట్లాడుతున్నావు అది ఎప్పుడంట ఇది స్టార్ట్ అయిపోయి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది ముగింపు దశ అంటే ఆయన వచ్చే టైంకి మరీ హాటాగా నువ్వు వాటితో కొట్లాడుతావు అంటా ముఖాముఖిగా చూస్తావు దురాత్మని చేతిలో ఉన్న గడ్గంతో దానితోని కొట్లాడుతూ ఉంటావు నువ్వు అటు నీ చేతిలో ఉన్న చీకటి శక్తిని ఊరగొడతా ఉంటావు రేపు చూపిస్తారండి ముఖ్యంగా ఈ యొక్క ఈ నాగ్ ఈ యొక్క వివేచన వరం సంబంధించిన విషయాలు బరువు తీయగలరు కానీ పాత నిబంధన కాలంలో ఈ వరము బహు తక్కువగా ఉండేట్టుగా చూస్తున్నాం ఫైన్లో పాత ముఖ్య కాలంలో క్రొత్త నిబంధన కాలం ముఖ్యంగా ఈరోజు అనేక మందికి ఈ వరం ఉన్నట్టుని గమనించగలిగా కిబీపీఎం లో ఎంత మంది ముందు నాకు తెలుగు వరం నేను గ్రహించలే ఉదాహరణకి పలాని బ్రదర్ తోని పలాని సిస్టర్ తో మాట్లాడుతుంటే వాళ్ళ హృదయంలో ఎటువంటి ఆత్మ ఉందో వివచించడం ఎంతమంది ముందు ఆ వరం ఈ బ్రదర్ దుష్టుని సహవాసంలో ఉండడా దేవుని సహవాసం ఉండడా అనేవి ఎలా ఈ వరం ఉంటేనే గ్రహించగలరు లేకపోతే ముఖ్యంగా ఈ వరం ఉంటే ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఆత్మీయ నేత్రంలో విలువబడతాయి నువ్వు ఉదాహరణకి దేవుని సేవ చేసినప్పుడు స్టేజ్ మీద నిలబడ్డావు అనుకో నువ్వు వాక్యం చెప్తుంటే నువ్వు చూడగలవు దేవుతూ నువ్వు కళ్ళు తెచ్చుకొని చూస్తా వాటిని దేవుడు తిరగడం దుష్ట శక్తులు శక్తి దూరంగా ఉంటాయి దగ్గరికి రావు ఎప్పుడు రుతువుదామా ఈ గుంపుని చిన్నదినం చేద్దామా అని అలా అక్కడి నుంచి చూస్తా ఉంటాయి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవి ఎదుర్కొంటాయి కాబట్టిసారిగా మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాలతో మూడవ అధ్యాయంలో ఆదామావ్యతని కోల్పరచేస్తారు అంతకుముందు వాళ్ళు దేవుణ్ణి ముర్ఖాముఖిగా చూసేవాళ్ళు ఆయనతో సంభాషించే వాళ్ళు కదా ఆయనతో మాట్లాడేవాళ్ళు ధైర్యంగా పాపం చేసింద్రో వారి ఆత్మీయ కనులు మూతబడ్డాయి శారీరకమైన కండలు తెరవండి అంతవరకు ఆత్మీయ కండలు తెరిచి ఉండే కాబట్టి దేవుణ్ణి ఇడగలిగిండ్రు అన్నీ అర్థం చేసుకోగలిగిండ్రు పర్లోకం దర్శన తలెత్తితే పరలోకం కనిపిస్తుండే ఈ రోజు మనము ఊర్లల్లో తలెత్తితే రాత్రులలో చిక్కలు నక్షత్రాలు మూడు స్టార్స్ కనిపిస్తాయి చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తే చాలా చిన్న చిన్న నక్షత్రాలు కూడా చాలా వీటిల్లో కనిపిస్తా అదే సిటీలో కనిపించు ఈ ప్రకృతి సహజమైన కళ్ళకి నీకు ఆత్మీయ నియంత్రణలు విప్పబడితే ఏమవుతుంది తెలుసా ఆత్మీయ ప్రపంచారో చూడగలరు రకరకాలుగా ఉంటారు ఆ మనుషులు క్లాస్ ఎట్లుంటది అద్దం అద్దం లాగా కొంతమంది వ్యక్తులు తను నడుస్తుంటే అది మొత్తం అంటే అద్దం అంటే తన నీళ్లు తాగే క్లాస్ అంటే టంబుల్ సీతృ గ్లాసెస్ ఉంటాం లేకపోతే కిటికీలకు వేస్తారు అద్దాలు ఆ కిటికీలో ఇటు అటు కనిపిస్తుంటది అటువంటి అద్దాలు లాగుంటాయి అవ్వాల శరీరాలు కొంతమంది అవి కూడా రంగుల రంగుల అద్దాలు లాగా ఉంటాయి ఆశ్చర్యం ఉంటది కదా ఈ భూమికి సంబంధించిన దృశ్యాలే కావు ఈ లోకంలో లేవు అటువంటి మనము వారిని ఈ లోకంలోని అద్దంతో పోలుస్తాం కానీ అది అద్దం గానే కాదు అందుకే వ్యూహాన్ భక్తుడు ప్రకటనలో ఉండగా చూసుకుంటారు దేవుని సన్నిధి దేవుళ్ళి ఎదుట ఆయన సింహాసం నుంచి ఒక సముద్రం బయలుదేరింది అది స్ఫటికము వంటి సముద్రము స్ఫటికం అంటే ఒక రకమైన గ్లాచ్ లాగా ఉంటుంది అది క్రిస్టల్ సముద్రం అట్లా ఉంటే ఆశ్చర్యపడు ఏ లోకంలో లేదు అటు సముద్రం వాటి మనం దాన్ని ఎట్లా ఈ లోకంలోనంటే దాన్ని తను పోల్చుకుని అర్థం తీసుకుంటాం కానీ ఈ లోకంలో లేవు అవి ఎట్లా పోల్చుకుంటాం బైబుల్లో చూసిన దర్శనాలు వాళ్ళు వాళ్ళు విశదీకరించినప్పుడు ఈ లోకానికి సంబంధించిన విషయాలే కావా బొమ్మలు ముఖ్యంగా మృగా అల గురించి మనం ధ్యానించినప్పుడు ప్రకటన గ్రంథంలో గానీ గ్రంథంలో అవి ఈ లోకానికి సంబంధించినవి కావు అవి ఆ లోకానికి సంబంధించినవి కాబట్టి మనకు అర్థం కావాలి చాలా మంది చదవరు గానియాల గ్రంథము గ్రంథం ఏం అర్థం కాక ముసలి వాళ్ళు కూడా అయిపోతారు చనిపోతారు కూడా కానీ ఎంత నిష్ఫలమైన జీవితం దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చినా దాన్ని ప్రయాస పడకుండా అది నేర్చుకోకుండా కాలు ముగించుకున్న వాళ్ళు చాలా మందులు వారం అట్లుండే ఆది కాంట మూడవ అధ్యాయం ఏడవ వర్షంలో అప్పుడు వారిద్దరి కనులు తేరవబడంలో ఎప్పుడు వాళ్ళు ఆ ఆజ్ఞని అతిక్రమించినప్పుడు చూడండి ఆరో వర్షాలు చూస్తాం వీళ్ళు ఏం చేస్తుండ్రో వాటి చెప్పిండు సైతం చెప్పిండి ఐదో వచ్చే మీరు వాటిని తిను తినండా మీ కనులు తెరవబడు అంటే ఆత్మీయ కనులు మూతబడితే ప్రకృతి సహజమైన కనులు ఏదో తెరుచుకుంటుంది అనే విషయానికి వ్యక్తి దాని తర్వాత కాస్తీయ వృక్షం ఆహారాలకు మంచిది పనులకు అందమైనది వేగం చేత చూసిందట వివేకం మనం చూస్తాడా చెప్పండి వివేకం కన్ను కనిపిస్తుందా చూడండి ఓకేగా ఆ వృక్షము ఆహారంలో మంచిది అని పనులకు అందనది వివేకమిచ్చు రమ్యమైన నది అని ఉట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలంలో కొన్ని తీసుకొని తిని కనకపాటు కనబడితే ఇచ్చింది అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరు కన్నులు తిరగబడను చూడండి ప్రకృతి సహజమైన కనులు తెచ్చుకున్నాయి ఆత్మీయ సహజమైన కనులు మూతబడ్డాయి ఎందుకంటే వారు తాము దిగంబరులం అనేది తెలుసుకొని అంజురపు ఆకులు తమ కచడ మూలలో చేసుకునేది అంటే వర్షాలు తీసుకున్నారు దీంతోనే అంజురపు ఆకులు ఫస్ట్ టైం చూస్తున్న బైబుల్లో అంజురపు ఆకులు ఇక్కడ అంజరపు చెట్టు గురించి ఇక్కడ కాబట్టి దేవుడి అంజురపుతో అంజురపు చెట్టుతో కూడించే ప్రకృతి సహజంగా అయితే ఎప్పుడైతే వారి ప్రకృతి సహజమైన కనులు తినదో వారు తాము దిగంబరుల మనకి తెలుసుకుంటాం తెలుసుకోవాలి ఎందుకంటే ఆత్మీయ కళ్ళ ఆత్మీయ కనులు ఉన్నప్పుడు నీ శరీరం మీద ఏముందని తెలియదు పట్టలు ఈరోజు ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రకృతి సొసైటీ ఈ సొసైటీలో ఎంత ఆత్మీయతరైనా పట్టలు వేసుకుంటే తప్పదు లేకపోతే పిల్చనుకోని పట్టుకు ఎర ఎర పెద్ద హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ వేస్తారు కానీ ఆత్మీయంగా మనిషి ఉన్నప్పుడు వాడి వారికి శారీరకమైన ఆలోచనలు శరీరాలు తలపులే ఉండవంటి వాళ్ళు వాళ్ళు చేసిన ఆజ్ఞాత్మిక్రమే పండు తినడం వల్లగా పాపం వచ్చింది పండు తిన చిన్న మాటలు ఉల్లంఘించడం వల్ల అవి దేవుడిని వాదాన్ని తొందీకరించడం వల్ల పాపం చేసేది వాళ్ళు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం పండుగలం వల్ల కదా పాపం వచ్చేది ఆజ్ఞని అతిక్రమిస్తారు కాబట్టి పాపం వచ్చింది దాని తర్వాత దేవుడు వచ్చేది తొమ్మిదవచనంలో ఆ ఆ ఎనిమిదవ శో దేవుడు వచ్చింది దేవుడు వచ్చి ఆయన స్వరము విని దేవుడి యుగం ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో తాగుకొనగా ఎందుకు చెప్పండి ఎక్కడి నుంచి వస్తుందో స్వరం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు చూడలేకపోతున్నారు ఎందుకంటే ఆత్మీయ కాని మూత వారి ప్రభుని దేవుడిని చూడలేకపోతున్నారు ఇప్పుడు ఎందుకంటే డ్రైవర్ చేసింది ఇంత చూసిన నీ దేవుని తెలియకపోతున్నామేంటి పాపం వల్ల అటు జరుగు ఆత్మీయ కథలు మూతబడి శరీరమైన కర్రలు చేసుకోవచ్చు ప్రణాళికలో కార్మారు అయిపోతారు కదా కానీ తిరిగి రెస్టరేషన్ కావాల్సిందే మళ్ళా అటువంటి ఆత్మీయ మనం పొందుకుంటున్నాం కర్కింపబడ్డ వారికి అందరికీ ఇది చూడగలవు ఇవి చదువుకోగలవు ఇవి అర్థం చేసుకోగలవు ఇవి ధైర్గా ప్రకటించగలవు దేవుడు యహోవా ఆదాములు పిలిచినప్పుడు పిలిచి నువ్వు ఎక్కడున్నావన్నీ తొమ్మిది వర్షంలో దేవుడు తెలియదు అన్నది సరే కానీ అనేక పర్యాలను మీకు చూపించిన దేవుడు ఏది కూడా ఆపదు అది మనిషికి అధికారం ఇచ్చేసేందుకు నువ్వే ఏమైనా చేస్తే చేసుకోవాలి సృష్టి మీద ఈ సృష్టి అంత ఆదాం అవ్వాల చేతిలో పెట్టాడు పెట్టిన నేను ఇంటర్పీను మీరే కానీ ఆదా ఫెయిల్ అయ్యింది అందుకు దేవుడు మనకు తిరిగి రావాల్సి వచ్చింది లోకంపై రెస్టోర్ చేయాల్సి వచ్చింది ఏ సు క్రిస్తున్నా మమ్మ వచ్చి మన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది నేను తిరిగి వస్తున్నా అంతవరకు మీరు నాకు లేక చెప్పండి ఈ లోకం మీద లెక్క మనకు చెప్పాలంటారు ఆ వార్త ప్రకారంగా మనం చూపిస్తుంది తెలియదా అయితే అందుకు అదా మేం మాట్లాడుతున్నాం పదవర్షం లేదు తోటగా మీ స్వరం విన్నప్పుడు నా ఇందుకు కండుగా ఒకప్పుడు చూసి మాట్లాడినా కదా ముఖాముఖిగా ఇప్పుడు నీ స్వరము విన్నప్పుడు అక్కడ అంటే నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను నేను స్వరం విన్నప్పుడు ది దిగంబరిగా నుండి నీ భయపడి దాగుకొంటే అనేది ఆయన స్వరము అంటే అప్పుడు భయం వేస్తూ భయం లేకుంటే రుచిగా ఆడుకునేటువంటి దేవుని దేవతలు వచ్చింది బిడ్డలు కూర్చొని మాట్లాడదాం కానీ ఎప్పుడైతే పాపం భయం అంటుకుంటు వాళ్ళని విషయం అర్థం చేసుకోండి పాపంలో ఉన్నవాడు ఎప్పుడు బయటపడతాడు కానీ రక్షింపుడు వాడిన వాడు మీద విజయం పొందిడు కాబట్టి నీ మనసులోకి భయం రాలియద్దు ఎప్పుడైతే నీ మనసులోకి భయం వస్తుందో నీ విశ్వాసం సన్నది లేదు గ్యారెంటీ అది ఎప్పుడైతే నీ విధంగా నీ మనసులకు భయం వస్తుందో నీ విశ్వాసం పడిపోతుంది జారిపోతుంది ఈ పడిపోతుంది ఆ టైంలో వాడికి అటాక్ చేస్తుంది ఎప్పటికీ నీ విశ్వాసం వీవైపోతుందో అప్పుడు నేను అటాక్ చేస్తారు ఒక అన్ని దిశలకి వెళ్ళి యోగు జీవితంలో చూస్తాను కదా ఎట్లా అటాక్ చేస్తారని కూడా చూపిస్తా నేను చూపించదు ఇంతవరకు అక్కడ అవకాశం ఉంటే దానికే చూపిస్తా ఎందుకు యోగు సైతానికి అవకాశం ఉంచండి ఎందుకంటే మనకు తెలుసు సైతానికి అవకాశం ఇవ్వకపోతే వాడు మన మన కుటుంబాలను దూరడం విషయం మన శరీరంలోకి దూరడానికి మన ఆత్మలోకి దూరంగా మనకు తెలుసు ఎందుకంటే మనం రక్తం పెట్టి కొనబడ్డ వాళ్ళము ఆయన వదిలించే కొనుగోనడం మనల్ని కాబట్టి మనలో వాడు దూరడానికి వీల్లేదు కానీ మనమే వాడికి అవకాశం ఇస్తున్నాం ముఖ్యంగా ఒకసారి చూస్తే నీ మనసులో నుంచి వాడు దూరుతూ ఉంటాడు మనసుని టోటల్ గా ప్రభుత్వం అనిపించాలి అది ఒక డోర్ అన్నట్టు నీ మనసు నీళ్ళు భయము అనుమానం ఉంటే డోర్ ఓపెన్ అయిపోయినట్లు ఎందుకే చెప్పుకుంటా భయపడేస్తారు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండాలని చెప్పుకుంటారు ఆపరేషన్ పోకమని చెప్తాను హాస్పిటల్ పోకమని చెప్తాను మందులు ఏ సమస్య వచ్చినప్పుడు చెప్తా భయపడకండి ధైర్యంగా ఉండండి భయం వచ్చిందంటే మనకు గ్యారెంటీ డోర్ ఓపెన్ చేసిన వాళ్ళకి అవిశ్వాసం అనుమానం వచ్చినా కూడా డోర్ ఓపెన్ చేసినట్లు ఎవరైనా అది చూపిస్తే ఏదైతే యోగుడు ఆ భయంతో తన క్షేమని తెచ్చిపెట్టుకున్న ఇంట్లో ఆయనకున్న భయం కాబట్టి ఈ వివేచిన గురించి నేను తెలుస్తున్నప్పుడు ఆదామ వరకు పుట్టికతోనే ఉండే ఈ వరం కానీ పాపం చేయడం వల్ల అది పోగొట్టుకుని శారీరకమైన కన్నులు తెరచుకోండి ఇది బహు ఆశ్చర్యకరమైంది రక్షింపబడ్డాక ఏం జరుగుతుంది నేను చూసిన అనేక పర్యాయాలు ఏసు ప్రభుని సొంత రక్షకులు స్వీకరించిన వాళ్ళను కూడా ఎందుకంటే వాళ్ళు ఇంకా సంపూర్ణంగా వాళ్ళ శరణాన్ని సమర్పించారు దేవుడికి సగం లోకం సగం దేవుడి ఉంటే వాళ్ళు వాడని అవకాశం ఉంటుంది ఇలా దూరడానికి సంపూర్ణంగా ఏసు ప్రభుకి సమర్పించుకుంటే ఏమవుతుందంటే ఈ హృదయంలో ఎప్పుడు మంట మండుతా ఉంటది అందుకో ఎవ్వరు రాలేదు దుష్ట శక్తి ఉంది కదా ఏ ఆత్మలు నీళ్ళకి రాలేదు ఎప్పుడు ఆరిపోతుంది కదా మంట అప్పుడు నేను తోడుతున్నాను ఎదురు చూస్తానే ఒకడు కానీ నువ్వు ఆర్పించుకుంటే వస్తాడు నువ్వు ఆర్పించుకోకపోతే ఎప్పటికీ రాడు వాడు లేదు నీ కుటుంబం ఎందుకంటే ఏ శుక్రుడు దహించు అగ్ని అగ్ని నుండి ఏది నిలబడలేదు అన్న విషయం కాబట్టి ఆత్మీయ నియంత్రము తెలుసుకోవాలా అంటే ఏం చేయాలా నీకు ఆ యొక్క ఆత్మీయ నియంత్రణను విప్పు ప్రతి ఆత్మని వివేచించమని వీరు చెప్తున్నారు ఈ రోజులలో ముఖ్యంగా ఈ కాలం దుర్పు భయంకరమైన కాలం ఇది దుర్దినాలు కాబట్టి నేను ఈ వరం నాకు అవసరం నేను ఏం చేస్తే ఈ వరం పొందుకోగలను ఏ విధంగా మీకు ఇష్టంగా జీవించగలను అప్పుడు నేను పొందుకోగలను వరం అన్న ప్రార్థన నీకు అవసరం పంచి పెడతాడైనా నువ్వు అడగకపోతే నీకు ఐవరి వాడు ప్రతిదీ పంచి పెడతాడు నువ్వు అడగకపోతే నీకు ఎక్కడికి వరాలి నాకు తెలిసి ఒక సంఘం గురించి గొప్ప దైవజనుడు ఆ సంఘానికి స్థాపించిన వాడు చాలా గొప్ప దైవజనుడు ఆయన ఎంతో మర్యాద నాకు వాక్యం చెబుతుంటే నేను ఫ్రంట్ రోడ్ల కిందకి వచ్చిండేవాడిని సాపలేసి ఫ్రంట్ కింద చాలా చిన్న పిల్లలు నేను ఆ కూర్చొని వినేవాడు ఆయన వాక్యం ఏమి అర్థం కాకపోవద్దు ఎందుకంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ చెప్తుంటాడు ఆయన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కానీ ఏమి అర్థం కాకపోతే ఆయన మాట్లాడుతుంటే ఎందుకంటే ఆయన భాష ఆయన నాలుగస తిరగదు అన్నట్టు మాట్లాడుకుంటారు అర్థమే కాదు అయితే ఆయన పక్కన తర్జుమ చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది ఆయన తెలుగులో చెప్పేవాడు అది సిద్ధాలు అయితే చాలా మంది దేవజనుల విషయాలు చూసిన వాళ్ళు కృపావరాలను అన్నింటినీ వాళ్ళ సంఘంలో ఆ ప్రజలని ఏరియా అడ్డగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఐంగల్చర్ చేస్తే పాషల వరం పాషల అడ్డం జరిపే వరం ప్రవచన వరాన్ని అసహించుకుంటా ఉంటారు వాళ్ళు చాలా ప్రాంతాలను చూసిన విషయం వారికి వివేచన వరం లేదు కాబట్టి వాళ్ళు వాటిని గ్రహించలేరు మనకు ఉంది కాబట్టి మనం వాటిని అర్థం చేసుకోగలం అయితే ఇది పాటించాల్సిన బహుమానం నీకు అనుగ్రహించి దాన్ని ఎట్లా అమలు పరచుకోవాలన్న ఇన్స్ట్రక్షన్స్ ని చదివి ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్టర్స్ మేనే కదా దాన్ని చదివి నువ్వు దాన్ని కొనసాగించుకోవాలని చెప్పాలని సేవలో ప్రయత్నిస్తాడు ఎవరిని చూపిస్తా అంటాడు తప్పక చూపిస్తాడు తప్పగా ఇస్తాడు ఇవాళ అయితే కానీ ఈ వరము అనేక మందికి పాత్ర కాలంలో ఉన్నట్టు మనం చూస్తా ముఖ్యంగా రెండవ రాజుల గ్రంథంలో ఆరవ అధ్యాయం చూస్తుంది రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయంలో ఇది ఈ ప్రార్థన మటుకు ఏంటంటే ప్రభావ నా ఆత్మీయ నేతలను విక్కు ప్రభా నేను చూడాలా ఈ వాక్యము ఈ ఆత్మీ ఆత్మ వివేచన అన్న వివేచన వరం లేకుంటే దీన్ని నువ్వు ప్రకటించగలవాక్యాన్ని ప్రకటించేవాడు దాని అనుభవంగా రుచి చూడకపోతే ధైర్యంగా ప్రకటించగలడా వేషధారకు క్రైస్తవ సంఘాలలో ఈ కృష్ణవారుల గురించి ఎవరు ధ్యానించాడు ఎందుకంటే వాళ్ళకే అనుమానం బలం నిర్ణయాలే వారు ఎవరికైనా వరం నుండి వాడు ప్రవర్తిస్తంటే వాడిని పక్కకు పెట్టి మనం మనకట్లుండం ప్రతి ఆత్మని వివేచించమో చెప్పేది కాబట్టి ఈ బాధ్యత వివేక్షించడం అదే మనము రాష్ట్ర గ్రంథము రెండవ నగర గ్రంథం ఆరవ అధ్యాయము ఈ యొక్క ఆత్మీయ నియంత్రణ ఇప్పబడడం అన్న విషయం ఒకటి మనం చూస్తాం అది ఎట్లా వింపబడతాయి ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధన కాలంలో దేవుడే విప్పింటి కాళ్ళు దేవుడే మూసేటి వరకాడ్లు అదే రీతిగా ఆ కృత నిబంధనలు కూడా మనం చూస్తుంటాం చూడకముందు మటుకు ఇది రెండో రాజుల గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూస్తాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రెండో రాజుల గ్రంథం ఆరో ఆరో అధ్యయము పదిహేడవ వర్షంలో ేశం ఇక్కడ మేం చూస్తామంటే ఆరో అధ్యాయును ఎనిమిదవ వర్షాలకు ఇస్తారు సిరియా రాజు ఇస్రాయేల్ తో యుద్ధం చేయడని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలం ముందు మన దండపీట అని చెప్పాను ప్రతిసారి ఈయనకి ఇష్టమన్నట్టు ఇస్రా యుద్ధం గెలవాలి అయితే ఆ దైవజనుడు ఇస్రాయేల్ రాజులకు వర్తమానం పంపి పంపి ఫలాన స్థలమునకు నీవు పోవద్దు అచటికి సిర వచ్చి తెలియదారనే తెలియాలి చేసింది గనుక విశ్వరాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలంలో పంపిస్తానికి తెలుసుకుని తన వారు రక్షించుకోలేను అయితే దైవజనుడు ఒక పేరు ఎక్కడ లేదు ఇక్కడ అయితే ఈ దైవజను ఎవడు బయటపరిచేవాడు అలాని స్థలంలో వచ్చి శత్రులు అంటే పోయి నైట్ అటకాటా పోయి చంపేసి వచ్చేవాడు ఇలాగ మాటివానికి జరగచ్చు వచ్చినందున సిరియా రాజు కల్లో పడి తన సేవకులను పిలిచి మనలో రాజు రాజుపక్షంగా వహించిన గుడాచారి ఎవరు అతని సేవకుల్లో ఒకడు రాజు అయిన నా ఎల్లవాడ ఇస్రాయలు రాజపక్ష ఎవరు లేరు కాని ఇస్రాయలు లో ఉన్న ప్రవక్త యూ ఎలీ అంతఃపురమందు అనుకున్న మాటలు ఇస్రాయలు రాజున తెలియజేయిన ఒక అన్యం ఎక్కడ తెలిసింది ఇది ఎలిషా దగ్గర ఎటువంటి గెప్తుందని మీరు చెప్పండి ఎలిసకి ఇది సాధ్యమైతే నీకు నాకు సాధ్యమే కాదా ఏం చేద్దాం ఉదాహరణ ఎలిషా ఏం చేసిండు శరియా దేశపు రాజు తన అంతఃపురంలో తన పనివారితో తన మంత్రతోని ఏమి సంభాషిస్తుందో ఎలీషా ఆత్మ ఆ సంభాషణ వైపు వింటుంది అంతపురంలో పోయి విని వచ్చేస్తున్నాడు సాధ్యం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం అందుకు రాజు మేము మనుషుని పంపి అతన్ని తెప్పించినట్లు వెళ్ళి అతడు చోటు చూచి రమ్మని అతను సెలవియగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం తెచ్చాను వచ్చాను కాబట్టి రాజా చుట్టి గుర్రంలో రథంలో గొప్పసారి పడుతుంది వారు రాత్రి వీళ్ళ వచ్చి రంగు చేసింది పట్టణంలో చుట్టుకొని దైవాలని పనివాడు పెద్దలగా లేచి అతని పనివాడు అంటే గెహ్రాజ్ అన్నట్టు పెద్దల కన్నా లేచి బయటకు వచ్చి అప్పుడు గుర్రంలో రథంలో కలసారిన పట్టంలో చుట్టుకొండ కలబడారు అంతటా అతని పనివాడు అయ్యా అయ్యో నా ఇళ్ళవాడ మనము ఏమి చేయదు అంటే అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి అంటే అధికంగా ఉన్నారని చెప్పి పదన వశం బహు ప్రాముఖ్యమైన చూడండి ఇలీషా యహాజీ విషయంలో జరుగుతుంది ఎహాజీకి ఆత్మీయ నేత్రములు ఇప్పుడు అంటే ఎలీషాకి ముందుగానే విభబడ్డాయిస్తాడు ఎలీషాకి ఆత్మీయ నేత్రంలో విపబడ్డాయి ఇప్పుడు యహాజీ ఆత్మీయ నేత్రంలో విప్పబోడుతున్నాడు తన ప్రార్థన ద్వారా చూడండి అప్పుడు ఇలీషా అప్పుడు అతడు అతడు భయపడవద్దు వారి పక్షంలో ఉన్న వారు వారి కంటే అధికలయ్యారని చెప్పి యహోవ వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లను తెరువు మరి ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండను తెరువ చేసేందుక వాడు ఎలిసా చుట్టూ పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను ఎన్ని ఉండుట చూచాడు ఆశ్చర్యం గరే దర్శనం ఒక్కసారి ఊహించుకోండి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకుంటునే దానికి రగల లేకపోతే కంటిసే మొత్తం చుట్టూ కొండలు చెట్లు చేమలు అక్కడ దేవదేవితలు రథాల మీద అగ్ని రథాల మీద కూర్చొని సిద్ధంగా ఉందడుగుతాడు సిరియా దేశంలో సైన్యంలో టగాటా చచ్చిపోతున్నారు ఆయనకే మార్చడం ఉంది సాధ్యం వాడిని చెప్పకుండా చెప్పలేదు సైలెంట్ వచ్చి ఒక స్థలం తాగితే వీళ్ళకి తెలుసు ఫలాన్ని తెలుసుగా ఉన్నట్టు యొక్క ఆధార చేయకు దిశ దేవుడు అవరం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇలిశ్ యహో అప్పుడు యహో వీడు చూసినట్టు దయచేసి వీని కంటను పెరగమని ఎలిసా ప్రారంభం చేశాడు అంటే మరి కళ్ళు తెలుసుకోలేదా మొదటి నుంచి కళ్ళు తెలిసానే కదా ఇవి ఆత్మీయ కండ్లు ప్రకృతి సహజమైన కండ్లు ఆత్మీయ చూడవు అసాధ్యం ఇలిసా ప్రార్థన చేయగా ఆ పని వాణి కండ్లను తెరువ చేసే గనుక వాడు ఎలిషా పర్వతము అగ్ని గృహముల చేత రథములు చేత ఇంద్రుడుట చూచారు ఆ దండు వారు అతన్ని సమకేసినప్పుడు ఎలిషా ఈ జన్ల అంధత్వంతో మొత్తం అని యుహోవాను వేడుకలగా ఆయన ఎలిషా చేసిన ప్రాధాన్యం చెప్పిన వారికి అంధత్వం ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చేది లేదా మీరు వెదుగు వారి ఎద్దరు మిమ్మల్ని తీసుకుని పోదు పోదున షొం పట్టణంలో వారిని అందించాడు వారు షొం లో నుంచి వచ్చినప్పుడు అతను అతడు యుహోవా వీరు చూసినట్టు వీరి కన్నను తెరు మరి ప్రార్థన వారి కళ్ళను తెలుగు చేశారు రెండవది కదా సిరియా దేశపు సైనికులకి అంధత్వం వారు షుమరునికి వచ్చినప్పుడు అతను యహోవా వీరు చూసినట్టు వీరి కన్ను తిరుమని కార్థం చేయగా యహోవారిస్తుంది కనుక వారిని తాము ఉన్నామని తెలుసుకునేది అంతా ఇసాన్ రాజు వారిని పరిగెచ్చిన చూచి నాయన వీరిని కొట్టునా కొట్టునా అని ఎడిషన్ అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చెత్త నీ ఇంటి చెత్తను నీవు చేరుపట్టిన వారిని కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారిని తిరిగి వారు తిరిగి రాయిన తర్వాత వారు తమ యజమానులు ఎందుకు వెలుగుదరని చెప్పాడు అతడు వారి వరకు విస్తారమైన భోజన పదార్థం సరిపంచగా వారి అన్న పాలనలు పెంచుకుని కొన్ని తమ యజమానులు ఎందుకు పోయేది అప్పటి నుండి సరియన వారు విశ్రాంతి దేశంలో వచ్చిట మానిపోయేది ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆత్మీయ నేత్రం అనేది ఎట్లా వెళ్తున్నారు ఇది ఒక సేవకుని ద్వారా ఇంకొక సేవకులకి వారు సీక్రెట్ కష్టము దీన్ని స్వీకరించడం చాలా మంది ఏమంటే బ్రదర్ సిస్టర్స్ నేను ఉపాసం ముందే తెచ్చుకుంటాను బ్రదర్ నేను కష్టపడి సాధిస్తాను బ్రదర్ నేను కొండల మీద పోయి గంటల గంటలు ప్రార్థన చేస్తాను బ్రదర్ రాహసాలలో పోయి గంట గంటలు ప్రార్థన చేస్తాను దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు కానీ కాదు తల బాగుకుండా రాలి ఎందుకు కంటి పొరలు పోవాలా ఆత్మీయ కలు ఆత్మీయ ప్రపంచాన్ని చూడాలా అంటే ఈకొక ఎలిషా అవసరం ఈకొక సేవకుడు అవసరం అటువంటి అనుభవ పురుగుడైన సేవకుడు నీ జీవితానికి చాలా అవసరం అందుకే నేను చెప్తా ఉంటాడు అనేక సార్లు చర్చి ఎన్నుకోవడంలో ఉంది క్రైస్తవ జీవితం అసలే ఆ ద్వారంలో వాడి దగ్గర పడుతున్నారు వాడు అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తా ఉంటాడు వాడు వాడికి అవగాహన ఉందా లేకపోతే వాటికి అనుగ్రహించబడతా వాడికి ఇస్తారు దేవుడు తప్పుడు రావాలి వాటి మన మన బాధ్యత ఏంటి వాటి వరకు ప్రయత్పడాలా తర్వాత ఎవరికి ఉంది వరం సేవకులలో ఎవరికి ఉంది అతని సహవాసంలో నువ్వు ఎదగాలని ఇది నేను ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ టైం చెప్తున్నాను డీటెయిల్ గా ఒక సేవకుల నుంచి ఇంకొకరికి అది అనుగ్రహించబడదు ఏలియా నుంచి ఎలిషాకి వచ్చింది ఎలిస్ నుంచి గెనాజీకి వచ్చింది దాని దురదృష్టం తెలుసా ఇహాచి ఆత్మీయ నేతలు విప్పబడినారా శరీరం కరెంట్ వ్యామోహం ద్వారా ఎంజర్ అన్నట్టు తన వ్యామోహం ఈ ఆత్మీయ ప్రపంచాల కింద కాబట్టి ఎలిసా ఏం చేస్తున్నాడు ఆ సిరియా తండ్రిని అందరూ తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించట్టు వాళ్ళు గుడ్డోలు కళ్ళు తెరిచి చూస్తే ఆల్రెడీ వీళ్ళ చుట్టూ ఇష్టాలు కదా చంపచ్చు కదా అండి అని చంపద్దు అని చెప్తున్నారు వాళ్ళకి అన్నం పెట్టి పంపించారు ఎందుకంటే అది అసలు అది కాదు గీత వాడి గుడితనంలో వాడిని చంపుతారా కాబట్టి రాజుల గ్రంథంలో మనం చూసినట్లు ఎలిషాకి ఆ కృహ వరం ఉన్నది దాన్ని గెహాజకి ట్రాన్స్ఫర్ చేసిండు దాన్ని ఇంగ్లీష్ లో ఇంపార్టెంట్ అంటారు ఇంపార్టెషన్ అంటారు ఈ కృపా వరలు ఒకరి నుంచి ఒకరికి ఇది పార్ట్ అంతే ఉంటాయి అందుకే నేను అపోజింగ్ చూసినప్పుడు పర్శుద్ధాత్మ వారి మీద వాళ్ళినట్లు చూస్తాను కదా ఎట్లా అగ్ని నాకల వలె అగ్ని దిగొచ్చింది దిగొచ్చినాక అది విడిపోయింది ఫస్ట్ పేద వచ్చింది దాని తర్వాత విడిపోయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది విధానం కాబట్టి మనకి లీడర్ కాబట్టి లీడర్ ని విడిచిపెట్టి ఫాలోవర్స్ మీద పడుతుంది ఆత్మ దేవుడు పక్షపాతి కాదు కదా ఫస్ట్ లీడర్ మీద ఉంటుంది లీడర్ నుంచి స్ప్రెడ్ అయ్యే వాళ్ళు అగ్ని నాలుకల వలే విభజింపబడి పశుధాత్ముడు ప్రతి ఒక్కరిని అభిషేకించడానికి వాక్యం అన్ని అగ్ని రకరకాల డైమెన్షన్స్ రకరకాల డైరెక్షన్స్ ఎలా పోయి ఉన్న వాళ్ళందరిని అభిషేకించడం మనం చూస్తాం అక్కడ అనైటింగ్ అంటే దాన్ని అయితే మనం మటుకు చరిత్రంలోనే చంపకూడదు అని చెప్తాడు ఎందుకంటే వాడి గురితో మీద రాత్రంతా మేలుకున్నాడు వాడు ఎక్కడ అన్నం పెట్టి వాళ్ళు పంపించేంతిపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు చాలా తప్ప అదే రీతిగా ఆత్మీయ నేత్రంలో స్వీకపోతే ఈ ఆత్మీయ ప్రపంచంలోని ఆత్మల్ని నువ్వు ద్రహించలేవు వేస్ట్ అయిపోతుంది తెలియదు నీకు ఆ వారం లేకపోతే మీరు దహించలేవు జరుగులో ఉన్న ఆత్మ స్కానింగ్ చేయాల చివరిదిగా మీరు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను మరి రేపు అది నా ఫీల్ అయితే ఇది మా కొంత లోతుకి వెళ్ళిపోవడం అపోసిన కార్యము తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయం చూస్తాం కండితేరబడుతూ అధ్యయ కార్యం తొమ్మిదవ అధ్యయనం పంతొమ్మిదవ అననీయ అనే వ్యక్తి ఉన్న మంచి భక్తిపరుడు ఓ బహు స్పెషల్ గిఫ్ట్స్ నేను కానీ ఈయన సేవ గురించి మనం ఎక్కడ వినాం చాలా పవర్ఫుల్ దైవచరుడు అననీయ కానీ ఆయన గురించి ఎక్కడ ధ్యానించు ఎందుకంటే పంతొమ్మిది ఉన్నవాడు కానీ ఇంటి పడి అడిగానే దేవుణ్ణి నిలబడిస్తున్నాడు అయితే సౌల్ ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే సౌల్ అప్పటికి తమస్ కు మార్గంలో వెళ్ళి ఇది ఆశ్చర్యం చూడండి సిరియా దేశపు రాజు సైనికులు కూడా ఆరామ్ ఆరామ్ ఆయన పేరు రాజు పేరు ఆరామ్ అమ్రా ఆరాజు అంటే ధమస్కుకి రాజునా ఆరాటైనా ఈ ధమస్కు సైనికులు ఈ గుడితనం కలపడం గుడితనం పోగొట్టుకోవడం దాని తర్వాత గెహాజీ ఆత్మీ నేత్రలు తెరబడడం దాని తిరిగి మూసుకోవడం ఇవన్నీ జరిగినాయి అయితే పౌలు కూడా సౌలు కూడా అంటే పౌలుగా మారక ముందు దమస్క్ మార్గంలో పోతున్నాడు ఇది కనెక్షన్ చేయండి పాత నిబంధన కాలానికి కృత నిబంధకాలకి కనెక్షన్ ఇక్కడ దమస్క్ నుంచి సైనికులు ఈ వచ్చి ఇష్టాలు మీది ఇదానికి కానీ సౌలు మటుకు ధమస్క్ పోతున్నాడు రోల్ రివర్సల్స్ అంటారు ఇంగ్లీష్ లో దమస్క్ పోతుంటే మధ్య దారిలో మధ్యాహ్నం వేళ యేసు ప్రభు స్వరం విని సౌలా సౌలా నన్ను ఎలా హింసించున్నావు నువ్వు ఎవరు ప్రభు అన్నప్పుడు నేను చెప్తున్నాడు దాని గురించి నువ్వు పో అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ఆయన పేరు అననీయ ఆయన చేస్తాడు దాని తర్వాత ఎట్లా జీవించాలని నేర్పుతాడు కాబట్టి అననీయకు బాధ్యత అది దేవుడు అతనికి అనుగ్రహించండి ఏంద బాధ్యత సౌలు అనే వ్యక్తి వస్తున్నాడు ఆయనకు నువ్వు భాషసం ఇవ్వాలా ప్రభు ఆయన అందరినీ దేవుని పిల్లలకి హింస పెట్టినవాడు కదా ప్రభు అంటే ఏం పర్లేదు నువ్వు నేను చెప్పిన మాట నేను ఎందుకంటే నేను సౌలుని గొప్ప సేవంగా మార్చుకోబోతున్నా అని మాట్లాడి అక్కడ చూడండి అయితే ముందు ప్రభుత్వం మాట్లాడుతుంటు అననియా ప్రభు ని బిడల్ని చంపినవాడు ప్రభావ నీకు వేరుద్ద ఉన్నవాడు ప్రభు అంటే ఏం పర్లేదు ముందుకు పోన్నాడు అప్పుడు అననీయ వెళ్ళిండి అక్కడ నుంచి బయలుదేరి ఇరవై పదిహేడవ వర్షంలో వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతుల సౌల సహోదరుడ నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు యేసు నీవు దృష్టి పొంది పరిశుధాత్మతో నిబ్బడినట్లుగా నన్ను పంపించింటే ప్రార్థించమని అప్పుడు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగింది ఆశ్చర్యమైన ప్రకృతి సహజమైన కళ్ళు మూతబడ్డాయి ప్రకృతి సహజంగా తీర్చుకున్న ప్రార్థన చేస్తే అననీయ ఆత్మీయ కళ్ళు కూడా తెరుచుకున్నాయి సౌలికి ఇప్పుడు అన్ని తేటగా చూడగలుగుతుంట వరలకు దర్శాలు కలిగిన అనేకమైన విశేషమైన అద్భుతాలైన సేవలు ఆయన చూడగలిగిండి అది అననీయ నుంచి అతనికి అనుగ్రహించబడింది అననీయకున్న ఆ బహుమానము ఇతనికి ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి సౌలు పౌలుగా మార్చబాడికి బహు ఆశ్చర్యకరమైన విషయం ఇది యాక్చువల్ కాబట్టి సవులు ఎన్నో విశేషమైన దర్శనాలు చూడగలిగాండు పరలోకానికి సంబంధించిన దర్శనాలు చూడగలిగిండు నేను మూడవ ఆకాశానికి వెళ్ళినా అక్కడ అనేకమైన వింత విషయాలు నేను చూసినా అవి చెప్పని కూడా నాకు వస్తలేదు ఎందుకంటే దేనితో కూడా వాటిని ఈ లోకంలో అటువంటివి లేవు నేంటే వాటితో పోల్చేవాడినేమో అని చెప్తా ఉన్నాడు కాబట్టి కృత నిబంధనకు వచ్చేపడికి కూడా ఈ యొక్క వరం ఉంది ప్రతి ఆత్మని వివేచించాలంటే పండ్లు నీ ఫస్ట్ నీ కండ్లు తెరవబడాల ఆత్మీయ నేతలను తెరబడలా లేకపోతే తూతలు సైతాన్ శక్తులతో యుద్ధం పోరాడుతుంటే నువ్వు ఎట్లా చూడగలవు చీకటి ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు సైతాను ఆత్మలను ఎట్లా నువ్వు ఈ అనుభవంలోనికి నువ్వు పోవాలా ఆ సై ఈ సైతాన్ శక్తులు వచ్చి నేను పట్టుకున్నప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొన్నప్పుడు ఏసో వచ్చి చేసినప్పుడు అప్పుడు నీ కళ్ళు నిజంగా తెలుసుకునే అన్నట్టు అటువంటి అనుభవాలు లేదంటే నీకు అందులో ఇంకా తెలుసుకోలేదన్నట్టు సైతం వచ్చి నేను అటాక్ చేయడం నైట్ లో నిద్ర పోతపుడు నీ మీదొచ్చి పడడము ఆ లేకపోతే నీకు వరం లేదన్నట్టు కాబట్టి నేను ఇక్కడికి యొక్క వాక్యాన్ని బిస్తున్నాను ఒక దైవ ద్వారా ఇంకొక దైవ జనం కి యొక్క సేవకునికి ఈ యొక్క వరాన్ని ఇంపార్టేషన్ చేస్తున్నాడు సీక్రెట్ గా చేస్తాం యాక్చువల్గా ఎందుకంటే అది ఓపెన్ గా చేస్తే మనుషులు తృణీపరిస్తారు ఎంత బోధ ఉంది ఒక అబద్ధ పోతాన్ని ఎలిషా ప్రార్థించినప్పుడు గెహాజీకి వచ్చింది అననీయ ప్రార్థిస్తే సౌలు అనే పౌల్ గా మార్చబడే వాడికి ఆ వరము మన జీవితాల్లో యాక్టివేట్ కావాలంటే ఇవి సగ్ని గ్రహించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయ ప్రపంచాలే చూసిన బ్రదర్ గాని సిస్టర్ గానీ మన గుంపులో ఉన్నారా ఆ బ్రదర్ గానీ సిస్టర్ గానీ ప్రార్థించినప్పుడు అది ఇంపార్ట్ కావాలని ప్రార్థించాలా లేకపోతే వాళ్ళు వరాన్ని పాటిస్తూ ఉంటారు చూస్తా ఉంటారు మీరు చూస్తూ వారు ఒకరికి దాన్ని ఇంపార్ట్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి పోష మీద ఉన్న ఆత్మ ఒక్క భాగము డెబ్బై మందికి వచ్చిందో అట్లా ట్రాన్స్ఫర్ కాలేదు కావాలా ఈరోజు అనేక మంది డేవర్లు ఈ సెకండ్ రేపు చెప్పరాలు వాళ్ళ కాలంలో వాళ్ళతో పాటే ముగించి లాగ జీవించారు మనం ఈ అందరు మంచుకోవాలి అందరు నేర్చుకోవాలి అందరు శిష్యులు కావాలి అందరితో వాకి అందరికి వాక్యం చెప్పాలా అది సీరా అది చేయకుంటే ఈ లైఫ్ ఎంత బోరింగ్ ఉంటుందో తెలియదు కాబట్టి ఆ ఇంపార్టేషన్ గురించి మన దగ్గర చూస్తాం అది దేవుడు భయం పరుస్తాడు ఎప్పుడు ఇంపార్ట్ చేయాలి ఎవరి జీవితంలో అనవసరంగా ఎవరి మీద వారి మీద తల మీద పెట్టి ఇంపార్ట్ చేయాలని చెప్తాడు తిరుమల పత్రిక మోసంగానికి నువ్వు ఇంపార్ట్ చేస్తే వారు డబ్బు సంపాదించుకుంటే వారు మోసంతో మీ దగ్గర ఉన్న సేవకులు యథార్థి జీవించే వాళ్ళు ఎటువంటి ఆసక్తిలే ఎటువంటి ఆశ లేని ఎలాగేమో మనసు లేని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వాడు ఎంతో గొప్ప దైవచర్ అయితే ఈరోజు చూడక ముందు నీ దగ్గర ఏంతులు ఉన్నాయో అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దేవచర్ అప్పుడే నెక్స్ట్ జనరేషన్ సేవ బలంగా ఉంటుంది అటువంటి భాగ్యాన్ని దేవుడు అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరుషుధుల వాళ్ళు దేవ మీకు వదనాలైనా వివేచన వరం ప్రతి ఆత్మను వివేచించే వరం ఇస్తానారు ప్రభా మాకు ఇచ్చినందుకు ఎంతో వదనాలు థ్యాంక్ యూటిని మేము మీ మహిమార్ద వాడలాగా ప్రతి బ్రదర్ సిస్టర్ ని ముట్టండి తాకండి ఆశ్చర్యించండి శ్వాసపరచండి భయాన్ని తొలిగించి ధైర్యం అనుగ్రహించి మీ కొరకు సాక్షమని యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వాధికారిధనాలు ప్రభా దేవాళ్ల విషయంలో మాట్లాడడం ప్రభా దాన్ని బట్టి బంధనాలు తండ్రి దేవాయసైతుల మీరు ప్రభా ప్రతి ప్రభా కూడా ప్రభావ మేము అర్థం చేసుకోవాలంటే ప్రభా కేవలం ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దైచి మరి ప్రార్థిస్తుంది దేవ యసు ప్రభావీ పండి ప్రభావి చేసుకోవాలి ప్రభావ మరి ఆత్మని వివేచించే జ్ఞానం కూడా మాకు దైత్యం ప్రభా దివా ప్రతిదీ మేము వివేచించాలి ప్రభా అయితే మరి మీరు మాకు సహాయపడుతున్న ప్రభావ ప్రతిదీ మేము తెలుసుకోగలుగుతాండి దివా మేము ఎక్కడ మొదటి కూడా బాధ బెదర దుఃఖాన్ని ప్రభా మరి కోసం ప్రభా ప్రతి ఆత్మని మేము విభేచించాలి ప్రభా దేవయచప్రభ మరి మీరు మాకు సహాయం చేస్తానే ప్రభా ప్రతిదిన తెలుసుకోగలుగుతుంది దేవాయచప్రభ మాకు తోడించి నడిపించిన బ్రహ్మ దేవాయచప్రభ సౌలని ప్రభా మీ పావులుగా మార్చిన దేవుడు ప్రభా ప్రతి దిగుడు బ్రహ్మ తనకి బయపర్చిన ప్రభా అదే రీతిగా ప్రభా ఎలియా ప్రభా ఎలిచి ప్రభా ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయింది ప్రభా మరి మా అంగురి ట్రాన్స్ఫర్ చేయమని ప్రార్థిస్తుంటండి ప్రతిదీ మేము దివెచ్ఛించాలి బ్రహ్మ ఎందుకంటే ప్రభా లాస్ట్ డేసెస్ కాబట్టి ప్రభా వాళ్ళు ప్రతి దూరాత్మలతో ప్రభావింటే ప్రభా ప్రభు నీ యొక్క సర్వంగ కలర్ మేము ధరించుకోవాలి ప్రభా నీ యొక్క ఆత్మక దయచేయమని ప్రార్థిస్తుంది ఎవ్రీడే ప్రభా యొక్క వాక్యం మేము ధ్యానించాలి దాన్ని మేము పాటించాలి ప్రభా దే వాళ్ళ నీకు మేము భయంతో వండుకుతూ మేము జీవించాలి తండ్రి దేవత ప్రభావ మాలో ఉన్న భయాన్ని ఇంకా మాలో అనుమానం ఉంటే తొలగించిన ప్రభా దేవాస ప్రభా ఇంకా మాలో ఏదైనా ఉంటే చూపించిన ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచి వేసి ప్రతి దేవుడు ప్రభా నీ నీతిని నీ సత్యాన్ని వెతికి దాని ప్రకారం మేము నడుచుకుంటా మీరు మాకు సహాయపడమని ప్రదేశించండి దేవ నీకే సౌటం నీకేండి దేవ యజ్ఞ ప్రభా ఎవరి ప్రభా నీ నీతిని నీ సత్యాన్ని ప్రకటించాల మేము వెలిగింపాలం పారాల ప్రభా అనేకులు వెలిగించాల ప్రభా దేవ యజప్రభా విధంగా మమ్మల్ని మరి ప్రతి సేవ జీవితంలో ఒక ప్రభా ప్రతి సేవలో ప్రభా మీరు ఫలిం బలితాన్ని దయచేయడం ప్రభా దేవ మరి మీరే మాకు తోడై నడిపించారు ప్రభా మీ యొక్క పనిలో మేము నిఘ్న అయిపోవాలి తండ్రి ప్రతిది కూడా ప్రభా న యొక్క పనులు ఒక జ్ఞానం చేత ప్రభా మాకు నడిపింపదాయించండి నొక్క పరిషుధాత్వం చేత మాకు నడిపింపదాయి చెందండి దేవరాయజ ప్రతి వారిని దీవించండి ఆశం చిత్తంపండి ప్రభా దేవాచప్రభ మీద మాకు తోడై ఉండే ప్రభా మరి మా అందరిని సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆ మేర వాకింగ్ చేత మీరు మాట మాట్లాడిన ప్రభావ వాక్యాన్ని మాటలు కఠిన ఫలింపేయని ప్రజ జీవాధిపతి జీవజ్ఞ ప్రభా సర్వాధికారులు ప్రభా సర్వశ సంపన్నుడు ప్రభా మహిమశ్వరు వయసు ప్రభా మృత్యుంజేడ వయసు అందిన ప్రతి ఒక్క గిఫ్ట్ ని మేము పొందుకోవాలా వాటికి మేము మా జీవితంలో వాటిని అవలంబించుకోవాలని ముందుకు నడిపి ప్రభావాల ఆత్మీయ నేత్ర తెలుసుకొని ప్రభు ఈ లోకంలో మేము జీవించాలో ప్రభా ఈ శరీరాన్ని సంపూర్ణంగా ధృవీకరించుకొని ఆత్మీయమైన వాటి గురించి ప్రార్థపడుతూ ఈ లోకంలో జీవించి మీ నామ మహిమానై ప్రభా మీలెక్కడ స్థిరంగా మీ కొరకై ప్రభు మీరు అక్కడ అనంతరం కొరకే ప్రభా ఉండేలా మీరు శాఖ మళ్ళీ ఏ శానం ప్రార్థిస్తుంటే ఆమెన్ కృప సమాధానం నడిపి మనందరికి సదాకాలం తొడైన सिस्टर्स अंदर की